రెండు వందల డెబ్బై ఏడు ఎట్టివారికి నెల్ల ఇర్మములు మా ఎట్టివారికి ఏది ఎదితో పాము జంపిన ఎట్టి పాతకమున పెద్ద పాము మీద నీకు పవలించవలసే కోమలి జంపిన కొరత వల్ల ఒక్క కోమలి నిద బండి విరిచి నట్టి పాతకమున పెద్ద బండి బోయిడవై పని చేయవలసే కొండవెరికి నట్టి గుణమున తిరుమల కొండ మీద నీకు కూచుండవలసే